వెళ్ళి చూసి వచ్చాం మన్ను మషానం తప్ప అక్కడేమి లేదు ఇక్కడేమి ఉందో అక్కడ అదే ఉంది అదే తెలుసుకున్నాం రాళ్ళు రప్పలు మన్ను మషానం ఉన్నాయి అంతకు మించి వేరే ఏమి లేదని తెలుసుకున్నాం అయిపోయింది ఇంకా చంద్రయాన్ మీద ఎంత పరిశోధించినా ఇంకా మీ సామ్రాజ్యమా మా సామ్రాజ్యమా మీరిల్లు కడతారా మేము ఇల్లు కడతామా అక్కడ ప్లాట్లేసి రియల్ ఎస్టేట్ అమ్ముదామా ల్యూనార్ స్పేస్ అమ్మేసి వాళ్ళు ఇప్పుడే వెబ్సైట్ చూస్తే కనబడుతుంది మేము చంద్రుడి మీద కాలనీ కట్టడం ఎట్లా అందులో రియల్ ఎస్టేట్ చేయడం ఎట్లాగా గజాలు లెక్కనమ్మాలా ఎకరాలు లెక్కనమ్మాలా అని అందులో కనపడు సో మానవుడి విశేషం ఎంత దూరం వెళ్ళిపోయిందయ్యా ఇప్పుడు అంటే ఇలా అనవసరమైనటువంటి వాడు ఎందుకని ఇదంతా వచ్చిందయ్యా అన్న ఊరే బాబు వేరుగా ఉండుట జానామీ ఏమి లేదు అంతకు మించి ఒక్కడుగు పక్కకేసాడండి తెలుసుకుంటాను అన్నాడంటే ఇంకేమైపోయినప్పుడు ఇంకా ఇంకా నడుస్తూనే ఉంది ఎన్ని లక్షల జన్మలో తిరుగుతూనే ఉన్నాడు అధ్యయ ఒకటి కాదు రెండు కాదు లక్షల జన్మల పాటు తిరుగుతూనే ఉన్నాడు తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ ఏం చెప్పాడు మళ్ళా అదే చెప్పాడు జానామీ ఈసారి ఏం చెప్పాడు నన్ను నేను తెలుసుకున్నాను ఇంక అయిపోయింది ఇంక తెలుసుకునే ప్రక్రియ ఎప్పుడు పూర్తి అయిపోయిందయ్యా తనను తాను తెలుసుకోవడంతో పూర్తి అయిపోయింది ఈ సత్యాన్ని తెలుసుకో నీవు తప్ప అన్యమైనటువంటి దాన్ని తెలుసుకుంటూ ఉన్నంత వరకు నువ్వు ఎప్పటికైనా ఏం చేయాలి మళ్ళా పుడుతూనే ఉండాలి మళ్ళీ తెలుసుకునే ఉండదు మళ్ళా పుడుతూనే ఉండాలి మళ్ళీ తెలుసుకునేవాడు ఉండాలి ఇదే ఇదే పరిహారం అంతే తులసీదాస్ గారు రచించిన రామచరిత మానస్సు జరిగినంత రీసెర్చి ఇంకా దేని మీద ప్రపంచంలో అందరికీ అదే సబ్జెక్టు రామచరిత మానస్ దరిదాపు రాసిన తులసీదాస్ గారికి మనమేమి డాక్టరేట్ పదవి ఇవ్వలేదు కానీ దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళకి మాత్రం ఇప్పటికి ఓ వంద పీహెచ్డీలు వచ్చి ఉంటాయి మీరు ఇప్పుడు తులసీదాస్ గారికి ఏమి ఇవ్వాలి కాబట్టి మహర్షులు ఎవ్వరూ కూడా డిగ్రీల కోసమనో సర్టిఫికేట్ల కోసమనో తర్వాత వాళ్ళు ఎవరో నేర్చుకుంటారనో వాళ్ళ కోసం మేమేదో చేస్తున్నామనో ఏది చేయలేదు వాళ్ళు వాళ్ళని తెలుసుకునే ప్రక్రియలో భాగంగా అన్ని సాధనాలు చేశారు వాళ్ళు తెలుసుకున్నారు విశ్రమించారు స్వస్థితి ఎందు స్వరూప జ్ఞాన నిష్ఠ ఎందు చెంది ఊరకున్నారు బ్రహ్మజ్ఞాన నిష్ఠులై బ్రహ్మర్షులై నిలకడ చెంది ఉన్నారు మనం కూడా ఏ అంశం నుంచి అయినా సరే ఈ బ్రహ్మ విద్యని ఈ బ్రహ్మజ్ఞానం అనే నిర్ణయాన్ని తత్వజ్ఞానం అనే నిర్ణయాన్ని మాత్రమే పొందినప్పుడు మాత్రమే ఈ జానామి అన్న అయిపోతుంది ఈ పని అయిపోయింది అనుకోండి ఇంకేం పని లేదు ఇంకా అవసరం లేదు ఇంకా అవసరం లేదు ఇంకా అవసరం లేదు ఇది ఇంతే నిర్ణయం అయిపోయిందా లేదా ఇప్పుడు పసుపు గణపతి కావాలా అర్కగణపతి కావాలా లేకపోతే పిండితో చేసినటువంటి పిష్ట గణపతి కావాలా లేకపోతే ఇంకా రకరకాలు సరే చాతనైన వాడికి రజిత గణపతి ఇంకా చాతనైన వాడికి సువర్ణ గణపతి ఇంకా ఏది చేతకాపోతే మట్టి గణపతి ఏ గణపతి అయినా ఆవాహన చేసేది గణపతి ఏ నమ అనే మంత్రంతోటే మట్టి ముద్ద అయినంత మాత్రాన్ని వేరే మంత్రమేం చదవం సువర్ణ గణపతి అయినంత మాత్రాన్ని వేరే మంత్రం అంతకంటే చదవం బలం దాంట్లో ఉండదు నీలో ఉంటుంది మంత్రమైన తంత్రమైన యంత్రమైన విగ్రహమైన బలం దాంట్లో ఉండదు ఉపాసకుడలో ఉంటుంది ఏం తెలుసుకోమన్నారు అందుకని దేహో దేవాలయో ప్రోక్తో దీవో దేవసనాతన త్యజేద జ్ఞానమాలిన్యం సోహం భావన పూజయేత్ ఇదే ఆఖరి ఉపాసన అన్ని ఉపాసనలో కల్లా చెట్ట చివరి ఉపాసన ఏది సోహంభావేన ఇది చేస్తే ఏం తెలుస్తుంది నీకంటే అన్యంగా ఏమీ లేదని తెలుసు అన్నింటి నీవే ఉన్నావు అన్నీ నీ ఉన్నాయి ఈ మాటలు ఎవరు చెప్పారు విశ్వరూప సందర్శన యోగంలో పరమాత్మ చెప్పాడు నాయన అంతటా నేనే ఉన్నాను అన్నీ నాయందే ఉన్నాయి కావాలండి చూసుకో కావాలంటే చూసుకో అనగా చూసి చూసే శక్తి ఉండద్దు నా దగ్గర ఆ శక్తి లేదు బాబు అన్నాడు సరే నీ దగ్గర లేదని నాకు తెలుసు కానీ నేనే నువ్వు అయిపోతాను అన్నాడు ఎందుకని శ్రీకృష్ణుడే అర్జునుడు అయితే తప్ప ఆయన విశ్వరూపాన్ని దర్శించలేడు ఇది దివ్యం దామితే అంటే అంటే కాని అదనంగా ఓ కన్ను తెచ్చి అక్కడి నుంచి అతికించలేము మనం ఈశ్వరుడు కూడా మూడో కన్ను తెచ్చి అతికించేసాం రచికించకపోతే మూడో కన్ను పెట్టకపోతే ఆయన అబ్బో ఈశ్వరుడు కాదండి బాబు ఈశ్వరుడికి మిగిలిన వాళ్ళకి తేడా ఏమిటంటే అమ్మోయన మూడో కన్ను ఉండాల్సిందే జ్ఞాననేత్రం ఉండాల్సిందే చిన్మయ నేత్రం ఉండాల్సిందే కాబట్టి అక్కడ ఆయన అందుకని చెప్పాడు పాండవానాం ధనుంజయాస్మి నాకు ధనుంజయుడికి భేదం లేదే బాబు అర్జునుడికి భేదం లేదు మరి ఇప్పుడు భగవద్గీత ఎవరు ఎవరికి చెప్పారు శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడికి చెప్పుకున్నాడు కాని మనం ఏమన్నా చెప్పింది శ్రీకృష్ణుడు విన్నది అర్జునుడు కాబట్టి ఆ